కీర్తన సంఖ్య మూడు వందల పది మటకటకే నిందకు బాసిన నిర్మలుడగును పాపపురాసులు పరిహరమైతే దీపించు హరిభక్తి వడమును చేపట్టి పుణ్యము చేరువలైతే శ్రీపతిదాసుల సేవే దొరకు కొట్టకొనకుమతి కోరిపారితే జట్టిగహరికథ చవి కలుగు పట్టిన జన్మము పావనమైతే మట్టులేని తిరుమంత్రము దొరకు గురుకటాక్షమొక కొంత సోకితే శరణాగతి నిచ్చలమవును ఇరవుగా శ్రీవెంకటేశ్వరు గొలిచితే పరమపదమునకు పాత్రుండవును